ిశీసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా భద్రం కణే భిష్యామదేవాద్రం పశ్యే మాక్షజత్ర స్థిరైరంగైస్తుమదేవృత్యదాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యోరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి ఓ శాంతిశాంతిశ్శాంతి सतो नतु जायते जातं సో మాయన్మో జన్మ అన్నది అంగీకారం కాదు న యుజ్యతే అది యుక్తిక్తం కాదు మాయా రూపంగానే జన్మని మనం స్వీకరించగలుగుతాం వేదాంతంలో మూడు అంశాలపై ప్రధానంగా ఎంఫోసిస్ ఉంటుంది ఒకటి ఏమంటే అనాత్మ రూపమైన జగత్తు ఎందు సత్యమబుద్ధి ఇది సత్యము అనే బుద్ధి దానిని నిషేధించాలి దాన్ని నెగెక్ట్ చేయాలి రెండు అనాత్మలైన దేహము ఇంద్రియములు మనస్సులతోటి తాదాత్మ్యాన్ని నిషేధించాలి వాటి నేను నాది అనే బుద్ధిని నిషేధించాలి ఆ రెండు పనులు పూర్తి చేసి తన స్వరూపాన్ని సకల పరిచ్ఛేదరహితమైన శుద్ధ చైతన్యంగా తెలుసుకోవాలి ఇది వేదాంతం ప్రక్రియ కాబట్టి దీంట్లో నేను పుట్టానని జగత్తు పుట్టిందని దేవుడి నుంచి పుట్టిందని దేవుడు దీన్ని తన నుంచి ప్రకటించాడని లేకపోతే ఆయన ఎక్కడ కూర్చొని ఇక్కడ దీన్ని సృష్టించాడని ఈ రకమైన వ్యాఖ్యానాలన్నీ అంగీకారం కాదు ఏదో చిన్నపిల్లలకి చెప్పినట్టుగా చెప్తారు జగత్తు సత్యం అనుకునేవాడికి కా కానీ సత్యమే అవ్వచ్చు ఈ సత్యమైన జగత్తుని దేవుడు సృష్టించాడు అని చెప్తారు తర్వాత సత్యము అనే అర్థం ఏంటంటే సత్య సత్యత్యత్యాభవత్ సత్ త్యా సత్ అంటే పృథివ్యక్తేజస్సును త్యా అంటే వాయు ఆకాశ అది సత్యం అంటే ఎందుకంటే అది నిజమని కాదు యథార్థమని కాదు పాంచభౌతిక జగత్తు అని పేరు సో ఈ జగత్తు యొక్క సత్యత్వాన్ని స్వీకరించి ఆ సత్య జగత్తుని దేవుడు ప్రకటించాడని తనకంటే భిన్నంగా ఉండి దేవుడు దే జగత్తును సృష్టించాడని లేదు తన నుండే ప్రకటించాడని ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలన్నీ కూడా అంగీకారం అవ్వవు నిలబడావు సో తనకంటే భిన్నంగా దేవుడు ఉండి ఈ జగత్తు భిన్నంగా ఉండి జగత్తును సృష్టించాడు అంటే కుంభకారుడు కుంభాన్ని సృష్టించినట్టుగా అలా సృష్టించాడు అన్న పక్షంలో దేవుడు కుంభకారుడు లాంటి అవుతాడు కుంభకారుడు ఏదో ఒక ప్రయోజనాన్ని అపేక్షించి కుంభాన్ని చేస్తాడు ఏదో కొంత బాగా చేస్తాడు కానీ పరిచ్ఛిన్నుడుగా ఉంటాడు ప్రయోజనాన్ని కోరుతాడు అంటే అపూర్ణుడుగా ఉంటాడు దేవుడు కూడా పెద్ద సైజు కుంభకారుడుగా తయారవుతాడు కాబట్టి అది ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికే భంగము అది అంగీకారం కాదు లేదు దేవుడు తన నుంచి ప్రకటించాడు అభిన్న నిమిత్తోపాదానము అని మొదలు తను నుంచి ప్రకటించాడు కానీ ఎలాగా ఎలా ప్రకటించాడు మట్టి నుంచి పొండొచ్చినట్టుగా ఈ జగత్తు వచ్చింది అంటే మరి దేవుడు ఏమైపోయాడు ఖర్చు అయిపోతాడు దేవుడు దేవుడు కరుసైపోతాడో ఏదో అంటారు అలా అయిపోతాడు ఖర్చు దేవుడు దేవుడు కాబట్టి ఆర్గ్యుమెంట్స్ ఏమీ నిలబడవు మాయ జగత్తు మిథ్య వాస్తవంగా లేదు కనపడుతోంది ఈ కనపడే జగత్తుకు అధిష్టానం కనపడే సర్పానికి రజ్జువులే కనపడే జగత్తుకు అధిష్టానము ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే నేను ఎందుకంటే నేను జగత్తు రెండు కూడా ఈశ్వరునిలో విలీనమైపోయి నేను ఈశ్వరుడనే ఉంటాను ఇది అహం బ్రహ్మాస్మి ఇది తత్వము సో దీనికి అవతారికి చూస్తూ ఉన్నాము ఏం హి శృతివాక్యశతై స బాహ్యాభ్యంతరమ ఆత్మతత్వమద్వయం నా తత్వన్యస్తి ఇది నిశ్చితమేత ఇంతకుముందు చెప్పడం అయింది అనేక వందల శృతి వాక్యాలతో అదే సత్యాన్ని చెప్పారు ఇప్పుడు నేను చెప్పిన మూడు అంశాలు వన్ టూ త్రీ సో దాన్నే అనేక శృతి వాక్యాలు చెప్పాయి దాన్ని ఇక్కడ యుక్తిచేత మళ్ళీ నిర్ధారిస్తారు అని అంటున్నారు యుక్త్యాచ అధునా ఏతదవ నిర్ధార్యతే ఇహ అదే తత్వ అదే విషయాన్ని అంటే జగత్తు మిథ్యా అనాత్మ ఎందు ఆత్మబుద్ధిని నిరసించ తిరస్కరించవలను తన స్వరూపాన్ని పూర్ణ ఆత్మగా తెలుసుకునవలను ఇది విషయం ఇదే విషయాన్ని పునః ఇక్కడ శృతి చేత ఈ విషయాన్ని పునః యుక్తిచేత ఇప్పుడు నిర్ధారిస్తారు ఇది ప్రణాళిక పునః అధునా ఏతదవ నిర్ధార్యతే ఇహ तै सदा अग्रह्यमेवे असद वत्मतत्व इंत मुंधु श्लोक एंजारे आत्मतत्व सर्वदा अग्राह्य निग्रह्य सर्वकाल पटुकोट संभव का పట్టుకోవడం దేనితో పట్టుకుంటారు గ్రహించడం అంటే తెలుసుకున్నటా పట్టుకున్నట కర్మేంద్రియాలతో పట్టుకోవాలి చేత్తో పట్టుకోవాలి సో అలా పట్టుకోవడానికి కుదరదు ఇన్ని జ్ఞానేంద్రియములతోటి పట్టుకోవాలి కంటితో చూసి దాన్ని ఇది ఇది ఎంత అని తెలుసుకోవడం దాన్నే పట్టుకోవడము గ్రహించడము అంటారు జ్ఞానేంద్రియాలతోటి గ్రహించటము కుదరదు ఏది జ్ఞానేంద్రియాలతో మీరు గ్రహించేది నామరూపాలు అవుతాయి ఆ నామరూపాల్లోనే ఉంటే అది సత్యం కానే కాదు పోనీ మనస్సుతోటంటే మనస్సు వాసనామయంగా ఉంటుంది పూర్వ సంస్కారాలనే పైకి తీసుకొస్తుంది తప్ప కొత్తగా సత్యాన్ని అది తెలుసుకునే ప్రసక్తే లేదు కాబట్టి ఆత్మ నిత్యము అగ్రాహ్యము అన్నట్లయితే ఏది ఇంద్రియ గోచరము కాదో ఏది మనస్సుకు గోచరము కాదో అటువంటిది ఉందని నమ్మకం ఏమిటి అసలు అసదేవా కాబట్టి దాన్ని లేదని తీసి పారేస్తాం ఇంద్రియాలకి గోచరం కానిది అసత్తే ఇప్పుడు అక్కడ ఉందా ఘటం ఉందా లేదు ఎందువల్ల ఘటన లేదని చెప్పారు ఇంద్రియ గోచరం కావట్లేదు కాబట్టి లేదని చెప్పారు కాబట్టి ఇంద్రియ గోచరము కానిది లేదు అని చెప్పడానికి పెద్ద తెలివితేటలు కావాలి కనుక ఆత్మ అసత్ లేనే లేదు అని తీసి పారేస్తాము అంటే తన్న అది అంగీకారము కాదు ఇదంతా కూడా అవతారికే అవతారిఖంతా అయిన తర్వాత మీకు శ్లోకం ప్రారంభం ఎందువల్ల అర్గీకారం కాదు కార్యగ్రహణాత్ కార్యాన్ని మీరు తెలుసుకుంటున్నారు కారణం లేదని ఎలా అనగలుగుతారు కార్యాన్ని తెలుసుకుంటున్నప్పుడు కారణము లేదు అని అనలేరు ఇప్పుడు ఆకాశం ఉంది ఆకాశం ఇంద్రియగోచరం కాదు కంటికి కనపడదు ఆకాశం ఈ గోడ కనపడుతుంది ఈ గోడ కనపడుతుంది మధ్యలో అట్మాస్ఫియర్లో డిస్పర్స్ అయిన కాంతిని మీరు చూస్తారు అంతేగాని ఆకాశాన్ని ఎవరు చూడలేరు కంటితోటి కానీ కనపడదు కాబట్టి ఆకాశము లేదు అంటారా లేదంటారు ఎందుకంటే కార్యము ఉన్నది ఏమిటి కార్యము అవకాశము మనం ఇటు నుంచి అటు అటునుంచి ఇటు తిరుగుతున్నాము అంటే ఆ మధ్యలో అవకాశము ఖాళీ ఆ ఖాళీ ఉండబట్టే కదా తిరుగుతున్నాము ఖాళీ లేకపోతే ఎలా తిరుగుతారు కాబట్టి ఖాళీ ఉంది అదే ఆకాశం అంటే కాబట్టి కంటికి కనబడటలేదు కాబట్టి లేదు అని చెప్పొద్దు కంటికి కనబడకపోయినా దాని యొక్క కార్యము దాని నుంచి వచ్చిన ఎఫెక్ట్ మనకి అనుభవానికి వస్తుంది కాబట్టి ఎఫెక్ట్ను బట్టి కారణాన్ని నిర్ధారించుకుంటాము కాబట్టి ఆత్మతత్వము లేదు అని చెప్పడానికి వీలు లేదు కంటికి గోచరం కాకపోయినా కూడా అంటే కన్ను ఒక్కటే కాదు ఇంద్రియ గోచరము మనస్సుకి గోచరము వాక్కుకి గోచరము ఈ మూడు కూడా కాదు అయినా కూడా కార్యాన్ని గ్రహిస్తున్నాం కనుక ఆత్మతత్వము గలదు ఆత్మ చైతన్యం చైతన్యం లేదని ఎలా చెప్తారండి చైతన్యం ఉందనిపిస్తుందా లేదనిపిస్తుందా చైతన్యాన్ని కంటికి కనపడదు కానీ శబ్దజ్ఞానం రూపజ్ఞానం ఈ జ్ఞానాలన్నీ చైతన్యం ఉంటేనే సంభవం అవుతాయి కాబట్టి చైతన్యము లే జ్ఞానములు కార్యములు ఈ చిన్న చిన్న విశిష్ట జ్ఞానములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కార్యములు అలా పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఘట జ్ఞానం కలుగుతుంది పోతుంది కాబట్టి చైతన్యం లేకుండా ఘట జ్ఞానం ఎలా వస్తుంది కనుక కార్యాన్ని బట్టి కారణాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప అది ఇంద్రియగోచరం కాలేదు కాబట్టి లేదు అని అనడం సరికాదు యథాసత మాయా విన మాయా మాయయా జన్మ కార్యం ఇప్పుడు మాయావి ఉన్నాడా లేడా మాయావి ఉన్నాడంటారా లేదంటారా మాయావి అంటే ఐంద్రజాలికుడు ఉన్నాడా లేడా ఇప్పుడు ఇది ఎలాగంటే వాడు రోప్ మ్యాజిక్ మనం చూసాం వాడు రోప్ ఒకటి విసురుతాడు విసురితే అలా నిలబడుతుంది వాడేమో కత్తిపుచ్చుకొని పైకి ఎక్కేస్తాడు ఎక్కేస్తే అక్కడ యుద్ధం ఏదో జరుగుతుంది కత్తులతో యుద్ధం జరుగుతున్నట్టుగా సౌండ్ వస్తుంది ఆ తర్వాత చేతులు కాళ్ళు తెగి కింద పడిపోతాయి ఆ మాయావి చచ్చిపోయాడు అన్నట్టుగా ఆ తర్వాత అంతా మాయమైపోతుంది ఏమండే ఈ స్టేజ్లో మీరు చెప్పండి మాయావి ఉన్నాడా లేడా ఉన్నాడు కదా ఎందుకు ఉన్నాడని ఎలా చెప్తారు కనపడలేదు కదా అంటే అయ్యో కనపడకపోతేనేవండి వాడు చేసిన మాయ మన ముందు కనపడుతుంది కదా మాయ కనపడాలంటే మాయావి లేకుండా మాయ కనపడుతుందా కాబట్టి మాయ వాస్తవంగా లేకున్నా ఇంద్రియగోచరము నామరూపాత్మకంగా ఇంద్రియ వాస్తవంగా ఉన్న మాయావిని సూచిస్తుందా సూచించదా అదేవిధంగా జగత్తు మిథ్యారూపమే అయినా అసత్యమే అయినా కూడా సత్య ఆత్మను ఆత్మయందే ఇది భాషిస్తోంది అని సత్య ఆత్మని సూచిస్తుంది తప్ప ఆత్మ లేదు అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆత్మ లేకపోతే జగద్భ్రాంతి కూడా ఉండదు జగద్భ్రాంతి కలగాలంటే ఇప్పుడు సర్పభ్రాంతి కలగాలంటే కూడా ఇదమ్మనే జ్ఞానం కలగాలి ఇదం జ్ఞానం కలగకుండా ఇదిగో అదేదో ఉంది అనే జ్ఞానం కలగకుండగా ఇంక సర్పభ్రాంతి ఎలా కలుగుతుంది అదేదో ఉంది అనే జ్ఞానం సత్యం ఆ సత్య జ్ఞానం మీదనే సర్పభ్రాంతి అధ్యారూపం ఉంటుంది కటికి చీకటనుకోండి అక్కడ ఇదేదో ఉంది అనే జ్ఞానమే కలగలేదు అప్పుడు సర్పభ్రాంతి కలుగుతుందా కలగదు కాబట్టి సర్పభ్రాంతి కలగాలంటే ఏదో ఉంది అనే మౌలికమైన జ్ఞానం అధిష్టానంగా ఉండి ఆ తర్వాతనే భ్రాంతి కాబట్టి ఆత్మ చైతన్యము పరమాత్మ లేకుండగా జగత్తు యొక్క భ్రాంతి కూడా కలిగే అవకాశం లేదు జగద్భ్రాంతి కలుగుతోంది కాబట్టి ఇంద్రజాలం చేత మాయావి ఉన్నట్టుగా ఉన్నాడని చెప్పినట్లుగా జగద్భ్రాంతికి మూలంలో ఆత్మ చైతన్యము గలదు ఏం జగత జన్మ కార్యం గృహ్యమాణం ఎలా అయితే మాయావి చేయబడే మాయారూపమైన కార్యము గ్రహించబడుతుందో అదేవిధంగా జగత్తు జగత్తుకు జగత జన్మ కార్యం అంటే జగత్తు పుట్టింది అనే జన్మరూపమైన కార్యము అది మన చేత గ్రహింపబడుతుంది జగత్తు యొక్క జన్మరూపమైన కార్యాన్ని మీరు గ్రహిస్తున్నారా మీరు నిద్ర లేవగానే పుడుతుంది జగత్తు ఆ జన్మరూప కార్యాన్ని మీరు గ్రహించారు కాబట్టి ఈ జన్మరూప కార్యం సత్యం కాదు ఇది అది మిథ్యారూపమైన కార్యం కానీ దీనికి కారణం మాత్రం సత్యము కార్యం మిథ్య కారణము సత్యము కార్య కారణాన్ని మీరు నిరాకరించడానికి వీల్లేదు ఎందుకంటే సత్యకారణం లేకుండగా మిథ్యా కార్యము భాషించదు కనుక మిథ్యా కార్యం భాషిస్తోంది అంటే దానికి అధిష్టానం ఉండి తీరాలి ఇక్కడే బౌద్ధులకి వేదాంతులకి చిన్న తేడా వేదాంతులు ఏమంటారంటే కార్యం మిథ్య దాంట్లో ఏం సందేహం లేదు కానీ దీనికి అధిష్టానం అంటూ ఏమి ఉండదు శూన్యము నుందే మిథ్య రూపమైన కార్యం భాషిస్తుంది అని శూన్యతత్వాన్ని వాళ్ళు బోధిస్తారు కానీ వేదాంతులు అంటారు శూన్యంలో మిథ్యాకార్యం భాషించదు అధిష్టాన సత్యమైన అధిష్టానము నుండి మాత్రమే మిథ్యాకార్యము భాషిస్తుంది కాబట్టి జగత్తుకి జన్మ ఏదైతే ఇంద్రియగోచరం అవుతుందో అది అజ్ఞానం చేత వాస్తవంగా లేకున్నా మాయ చేత గోచరం అవుతుంది అది సత్యం కాదు దాన్ని ప్రకాశింపజేసేటువంటి చైతన్యం మాత్రమే సత్యము అని ఆ కారణ చైతన్యాన్ని మనం అట్టు పెట్టుకోవాలి ఇంగ్లీష్లో సామెత ఒకటి ఉంది యూ త్రో ది బాత్ వాటర్ డోంట్ త్రో ది చైల్డ్ అని అంటే చిన్నపిల్లవాడిని బాత్ టబ్బులో పెట్టి స్నానం అది చేయిస్తారు ఆ బాత్ మురికి నీరు ఉంటుంది ఆ నీరు చేస్తారు వారేస్తారు అవతల పిల్లల్ని కూడా వారేస్తారా వారాయణ పిల్లల్ని అట్టు పెట్టుకుంటారు అదేవిధంగా జగత్తు మిథ్య జగత్తుని అవతలు వారాయండి అంటే నిజం నిరాకరించండి అని దాన్ని తిరస్కరించండి దాని ఎందుకు కానీ ఆ జగత్తును ప్రకాశింపజేసే ఆత్మను కూడా నిరాకరిస్తానంటే ఎక్కడ కుదురుతుంది యూ డోంట్ త్రో అవే ది చైల్డ్ ఎలాంగ్ విత్ది బాత్ వాటర్ పరమార్థ కాబట్టి మాయావి యథార్థంగా ఉన్నట్టుగానే ఆత్మ కూడా యథార్థంగా ఉంటుంది మాయావినమివ పరమార్థ సంతమాత్మానం ఎలా మాయావి వాస్తవమో యథార్థమో అదేవిధంగా పర ఆత్మ పరమార్థ సత్ యథార్థముగా ఉన్నది ఆత్మయే ఎలాగైతే మాయావి ప్రదర్శించిన ఆ ఇంద్రజాలము అనే కార్యము అసత్యము మిథ్యయో అదేవిధంగా ఆ పరమార్థసతైన ఆత్మచైతన్యమునందు ప్రకాశించే జగద్రూప కార్యము ఆ జగత్తు యొక్క జన్మ అది మాయా సిద్ధమే తప్ప మాయచేత కనపడిందే తప్ప వాస్తవము కాదు మాయయా జాయతే జగత్ జగజ్జన్మ మాయాస్పదం అవగమయతి కాబట్టి జగత్తు వాస్తవంగా లేకున్నా ప్రకాశిస్తున్నదై ఆ పరమార్థ సత్తుని అది చూపిస్తుంది దాన్ని అది తెలుపుడు చేస్తుంది ఎందుకంటే జగత్తు మిథ్య దానికి ఆస్పదం ఉండాలి మిథ్యగా ఆస్పదము ఆశ్రయం ఉండాలి సర్పభ్రాంతి మీకు త్రాడు నందు సర్పభ్రాంతి కలిగినప్పుడు త్రాడు లేకుండా సర్పభ్రాంతి కలగదు కాబట్టి త్రాడు అనే ఆశ్రయం ఉన్నప్పుడే సర్పభ్రాంతి మాయా ఇంద్రజాలం ఎప్పుడు ఉంటుంది మాయావి ఉన్నప్పుడే ఇంద్రజాలం అలాగే ఈ జగత్తు యొక్క భాష అంటే ప్రతీతి కనపడ్డం జగత్తు ప్రతీయతే చెప్పాలి జగత్ అని అనకూడదు తప్పు జగత్ ప్రతీయతే జగత్తు కనబడుతోంది అనుభవానికి వస్తుంది ఇంద్రియగోచరం అవుతోంది అనే చెప్పాలి తప్ప జగత్ హై అని చెప్పకూడదు జగత్ హై అంటే ఆత్మస్వరూపము యొక్క హై తీసుకెళ్ళి అనాత్మయందు అసత్యమునందు పెట్టినట్టుంటుంది ఇది ఎలాగంటే పాము హై అన్నట్టు పాము హై తప్ప కదా తప్పే పాము హై అన్నప్పుడు అది జ్ఞానమా అజ్ఞానమా అజ్ఞానం రజ్జు హై పాము హై కాదు పాము కనబడింది అంతే జగత్తు కూడా దృశ్యతే సినిమాకి వెళ్ళి సినిమా తెర మీద అదిగో నా నటుడు ఉన్నాడు నటుడు ఏం లేడు అక్కడ నటుడు కనబడుతున్నాడు అర్థంలో నా ముఖం ఉంది అనకూడదు అర్థంలో నా ముఖం కనబడుతుంది అన్నారు మేఘాల్లో గంధర్వ నగరం ఉండదు కనబడుతుంటే అది సంగతి ఈ కథ మామూలుగా ఎప్పుడూ చెప్పి రోజు చెప్పే కథే మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఈ జగత్తు ఇది సత్తు నుంచి పుట్టిందా అసత్తు నుంచి పుట్టిందా ఇప్పుడు ఆత్మ నుంచి జగత్తు పుట్టింది పరమాత్మ నుంచి జగత్తు పుట్టింది పరమాత్మ సత్తా అసత్తా అంటే చూడండి సత్తు నుంచి వచ్చిందనే అనాలి అసత్తు నుంచి వచ్చిందైనా అనాలి అంటే చూడండి అసత్తు నుంచి వచ్చింది అనడానికి వీలు ఎందుకంటే అదే లేదు అదే లేదు దానికి వెళ్ళి ఓ బెడ్ ఒకటే అసత్తు జగత్తు అసత్తు కదా ఇది ఎలాగంటే వంధ్యాపుత్రస్య పుత్ర హాగచ్చేది అని ఒక ప్రయోగం ఉన్నాడు వంధ్యాపుత్రుడు ఒక ఆయన ఉన్నాడు అంటే ఒక అమ్మగారు ఉన్నారు ఆ అమ్మగారికి పిల్లలు లేరు ఆవిడ కొడుకు పె పెరి స్వరూపం పెరిగి పెద్దవాడయ్యాడు ఆ పెరిగి పెద్దవాడైన కొడుకే వాళ్ళు పిల్లనిచ్చి పెళ్లి చేశారు అప్పుడు ఆయనకు కొడుకు పుట్టాడు ఆ కొడుకే ఇప్పుడు మన ముందు అలా వెళ్తున్నాడు అని ఏమని చెంది వాట్ ఈస్ దట్ వంధాపుత్రిది సో అలాగ ఉండదు వంజాపుత్రుడే అసత్ వంజాపుత్రుడికి సత్ పుత్రుడు ఉంటాడా ఉండడు ఊరికే శబ్దప్రయోగాలు ఉంటాయి వాక్య ప్రయోగాలు ఉంటాయి శబ్దప్రయోగాలుంటాయి తప్ప వస్తువు ఉండదు అని చెప్పేది నిన్న మీకు శబ్దప్రయోగం ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లేక ఊరితే వాడు ఉంటాడు కొట్టి పోసేస్తూ ఉంటే అది విని విని విని విని ఏదో ఉందని భ్రమపడుతూ ఉంటాం మనం ఏమీ ఉండదు అక్కడ ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది అందరూ దులుపుకు లేచకపోతారు ఏముంది క్యా హై చెప్పండి ఏముంది అక్కడ వికెట్లు ఉన్నాయా రన్లు ఉన్నాయా ఏమున్నాయి ఏమీ లేవు శబ్దజాలం ఉన్నది దాని దానికి సంబంధించిన స్టాటిస్టికల్ టేబుల్స్ ఉన్నాయి ఆ టేబుల్స్ చూసుకుని సంతోషం ఏమీ వస్తువు ఏం లేదు అక్కడ అంత మానసిక వాతావరణం అలా నిర్మాణం అయినప్పుడు లేనిది కూడా ఉన్నట్టుగా భ్రమ కలుగుతుంది ఇది ఎలాగంటే వంధ్యాపుత్ర గచ్చతి అబ్బా సుప్పులు తింగులు అన్నీ పెర్ఫెక్ట్ ప్రయోగం వాక్యరచనలో దోషమే లేదు పెర్ఫెక్ట్గా ఉంది వాక్యం వంధ్యాపుత్ర గచ్చతి ఎంత బాగుందో చూడండి వాక్యం అంతమాత్రం చేత సత్యం అవుతుందా కాబట్టి ఖపుష్పకృతశేఖర ఆయన శిరస్సు మీద పుష్పాలు అలంకరించుకున్నాడు అంటే పొరమువాళ్ళు శిరస్సు మీద పుష్పాలు పెట్టుకునేవారు మగవాళ్ళు కూడా పెట్టుకునేవారు ఏదో పెట్టుకున్న అలా ఉందనుకోండి అంటే పిల్లకలో పువ్వు పెట్టుకుంటారు ఆయన పువ్వు పెట్టుకున్నాడు శేఖర ఏం పువ్వు అది ఆకాశ పుష్పం పెట్టుకున్నాడు ఆకాశపుష్పం ఏం ఉండదు క పుష్పకృత శేఖర మృగతృష్ణాంభసి స్నాత ఎండమావులలో స్నానం చేసి వస్తున్నాడు అని అలాగ కాబట్టి అసత్తు నుంచి జగత్తు పుట్టింది అండానికి వీర్లేదు పోనీ అయితే అలాగే కానివ్వండి సత్తు నుంచి పుట్టిందన్నాం సతోహి జన్మ ఇప్పుడు అదే కదా చర్చ సత్తు నుంచి పుట్టిందంటే అదే సత్తు నుంచి జ జగత్తు పుట్టింది అంటే అది అదేం సత్ అన్నది అది సత్తే ఎందుకంటే సత్ అంటే ఏమిటి ఎటువంటి మార్పులు చేర్పులు వికారాలు లేకుండా యథాతథంగా ఉంది దాన్ని అంటారు నువ్వేమో దాని నుంచి జగత్తు పుట్టింది అంటే దాంట్లో వికారాలు వచ్చేస్తే అది ఇంకా సత్తేటి అది అది ఎలాంటి సత్తుది అలాంటి సత్తు ఉండనే ఉండదు మరి ఏమి చేద్దా ఉంటారు ఇప్పుడు సృష్టి ఇస్ అన్ అపియరెన్స్ మాయయా మాయా అనే పదం మీరు వేసుకుంటే మీకు అన్ని సమస్యలు సెటిల్ మీకు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తూ మీరు ఈ రచనని జగత్తు యొక్క సృష్టిని మీరు నిర్వహించలేరు మీరు దాన్ని నిర్వాహము చేయలేరు అది యుక్తికి నిలబడదు దాన్ని అది అపియరెన్స్ అని అనేస్తే పెర్ఫెక్ట్గా సరిపడుతుంది ఇప్పుడు సినిమా తెర మీద హీరో హీరోయిన్ కనబడుతున్నారు హీరో హీరోయిన్ కనబడుతున్నారు కదా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ప్రాజెక్టర్ లైట్లో నుంచి వచ్చారా లేదండి ఫిలింలోంచి వచ్చారు ఫిలింలోంచి వచ్చారా ఏమొచ్చింది ఫిలింలోంచి ఏమొచ్చింది ఎక్కడికి వచ్చింది ఏది మరి పట్టుకుంటే కనపడతారా మీకు అక్కడ ఫిలింలోంచి వచ్చారా లేదు తెరలోంచి వచ్చారా తెరలోంచి ఏమిటి వచ్చింది ఎక్కడి నుంచి ఏమొచ్చింది లేదండి నా మనస్సులో మీ మనస్సులోంచి ఏమొచ్చింది ఏమీ రాలేదు ఏది పోలేదు అదంతా కూడా మాయా అంతా మిథ్య కనబడుతోంది తప్ప అక్కడ ఏది లేదు ఆ కనబడుతున్న ఉందని భ్రమపడి మీరు ఈ చర్చలన్నీ చూస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చిందని అది ఉన్నది కాదు అది కాబట్టి అదంతా మాయ అలాగే ఈ జగత్తు ఇట్స్ ఎ లాంగ్ డ్రీమ్ ఇది ఉన్నది కాదు ఇది కనబడుతోందే తప్ప ఉన్నది కాదు ఆ సత్యం తెలిసేసుకుంటే దీనికి అధిష్ఠానమేమి అని ప్రశ్న వేసుకుంటే ఆత్మచైతన్యమే అధిష్ఠానము అది నేను నేను అహం బ్రహ్మాస్మి వాడు జీవన్ముక్తుడే కూర్చుంటాడు అలా కాకుండా ఇదేదో సత్యము దీన్ని దేవుడు సృష్టించాడు వాడు అక్కడి నుంచో సృష్టించాడా ఇక్కడి నుంచి సృష్టించాడా తనకంటే బయట నుంచి సృష్టించాడా తనకంటే లోపల ఈ చర్చకి ఎక్కడ ఒక అంతేమీ ఉండదు కనుక ఇప్పుడు వంజాపుత్రుడికి ఈ వంజాపుత్రుడు ఉన్నాడు ఈ వంజాపుత్రుడు ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు వాడి గ్రహ నక్షత్రాలు ఏమిటి వాడి జాతకీ చర్చది అలా ఆ చర్చ ఏమీ ఆ సందర్భంగా ఉండదు అది వంజాపుత్రుడు హైన్హి కాబట్టి ఆ జగత్తు అది మిథ్యా అని బాగా తెలుసుకోవాలి జగత్తు మిథ్యా అని తెలుసుకుంటే ఈ తత్వం అర్థం జగత్తు ఎందు సత్యత్వ బుద్ధి ఉన్నంత కాలము ఈ తత్వం వీడికి అర్థం కాదు ఈ పురాణాల విని విని విని ఆ పురాణ దృష్టి నిర్మాణం అవుతుంది పురాణ దృష్టిలో జగత్ సత్యత్వ దృష్టి కూడా ఉండే ప్రమాదం ఉంది అంటే చెప్పేవాడిని బట్టి ఉంటుంది భాగవతం చెప్పేవాడు సరిగ్గా చెప్పాడు అనుకోండి జగత్తు మనని తెలుస్తూ ఉంటుంది కానీ ఆ చెప్పేవాడు సరిగ్గా చెప్పకపోతే జ అదంతా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు జన్మించాడు ఆ లీలలు తర్వాత ఏమో ఆ జన్మ నందమహారాజు గృహంలో పెద్ద ఉత్సవం అని ఇలా మొదలుపెట్టి అలా వర్ణలు ఉంటాయి పదేళ్ళ రాసలీలలు డ్యాన్సులు ప్రోగ్రాములు గోపాలకులు ఇవన్నీ ఉంటాయి తర్వాత ఏమవుతాయి ఇవన్నీ క్షణంలో మొటుమాయితాయి అంటే దాన్ని బట్టి మీకేం తెలిసింది ఇదంతా కూడా ఒక లాంగ్ డ్రీమ్ అని తెలుస్తూనే ఆ మాట శ్రీకృష్ణుడు అన్నయ్య అక్కడ పలు పర్యాయాలు అంటాడు ఆయన తర్వాత ఈ అవతారము అది ఒక కొలు వచ్చేస్తుంది ఆఖరికి ఆయన ఎంతమంది భార్యలను పెళ్ళాడాడని వర్ణించారో ఆ భార్యలను కూడా ఆయన పట్టించుకోడు వాళ్ళు చల్లా చెదరైపోతారు ఎక్కడికి ఏమైపోతారో కూడా తింటారు అంతా అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది ఓ ఆయన మూల కుడి ఎడమ తొడపై కుడికాలు పెట్టి కూర్చుంటాడు అదేదో దూరం నుంచి చూస్తే లేడీలో కనపడి వాడు కూడా ఒక బాణం వేసుకొడితే ఆయన దేహత్యాగం చేసేస్తాడు చేసేస్తే అడవిలో దేహత్యాగం చేస్తాడు తర్వాత బలరాముడు ఏం చేసాడంటే ఆ సముద్ర తీరాన్ని కూర్చుని మనిషం అంతా నాశనం అయిపోయింది ఇంకెందుకులే మనం ఒక్కళ్ళు ఉండేమో ధరిస్తం లేని ఆ సముద్ర తీరాన్ని బీచ్ ఒడ్డును కూర్చుని ధ్యానం చేస్తాం యోగ యోగశక్తి చేత దేహత్యాగం చేసేస్తాయి అయిపోతుంది అయిపోతే అర్జునుడు వీళ్ళని కలవడానికి వస్తే ఈ బాధ్యలకు ఏడుస్తూ కూర్చుంటారు ఎవడు లేడు శ్రీకృష్ణుడు లేడు లేడు ఇంకా శ్రీకృష్ణుడు లేడు అని తెలిస్తే అర్జునుడు ఏడు మోహం పెట్టుకుని వెనక్కి వస్తాడు అప్పుడు ధర్మరాజు మరి ఏమయ్యారు రాళ్ళు అంటే లేరు పోయారు పోవడం అంటే మరి ఏమిటి వాళ్ళకి కర్మ ఏమైనా ఏమైనా ఉందా అంటే అసలు బాడీయే లేదా కర్మ ఎక్కడిది అని అంటే అప్పుడు భాగవతంలో ఏమన్నా ఉందంటే తరీరే రామస్య వాసుదేవస్య చోభయోహం శరీరే శరీరం శరీరే శరీరాన్ని రాముడు అంటే బలరాముడు వాసుదేవుడు వీళ్ళిద్దరి యొక్క శరీరాన్ని అన్విష్య వెకి అంటే వెదికించి దాహయామాస వాటికి దహన సంస్కారాలు జయించాడు ఆయన ఎవరు ధర్మరాజు గారు ఆయన వదిలిపెట్టేశాడు సంసారాన్ని ఆయన ఇంకా సన్యాసం తీసుకుని అడవికి పోయే హడావిడిలో ఉన్నాడు లాస్ట్ దాబుని తనకి కావలసిన వాళ్ళని పిలిచి పురుషై ఆప్తకారిభి నాకు నేను రాజుగా మీకు ఇచ్చేటువంటి ఆఖరి ఆజ్ఞ మీరు వెళ్ళి ఆ బలరాముడి దేహం ఎక్కడుందో వెతకండి ఆయన ఎటు వెళ్ళాడు ఎలా వెళ్ళాడు కొంచెం వాగం చేస్తే ఏదో దొరుకుతుంది ఎక్కడో అక్కడ ఆ బడీ వెతికితే దొరుకుతుంది అలాగే కృష్ణుడు లాస్ట్ డే ఎక్కడ తిరిగాడో ఆ ఉద్ధవుడికి ఏదో పాఠం చెప్పేట ఆ ఉద్ధవుడిని అడగండి లేకపోతే ఎటు వెళ్ళాడో కనుక్కుని అటు వెతకండిరా ఆ దేహాలని సంపాదించండి ఆయన పురమాయిస్తే వీళ్ళు వెళ్ళి వెతికారు బలరాముడు అలా సముద్రం వైపు వెళ్ళాడంటే ఆ బీచ్ ఒడ్డు మీద ఆయన దేహం దొరికింది శ్రీకృష్ణుడు అడవిలోకి పోయాడు అంటే అడవిలో కొంచెం వెతికితే ఈయన దేహం దొరికింది అప్పుడు ఆ రెండు దేహాలని తెప్పించి వాడికి దహన సంస్కారాలు చేయించి ఇంకా కృష్ణుడు బలరాముడు తర్వాత నేనెందుకు లేని పరీక్షకి రాజ్యం అప్పచెప్పి ఈయనేమో స్వర్గారోహణం అని చెప్పేసి దేహత్యాగం చేసిస్తాను ఉత్తర దిక్కు కానీ దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది ఈ సంసారం ఎలాంటిది ఇది మిథ్యం తెలియలేదు ఈ మాట చెప్పరు పౌరాణికులు ఈ మాట చెప్పరు పౌరాణికలు ఎంతసేపు లీలలు అందించడం రాసలీలలు ఈ హడావిడే తప్ప ఈ ఈ మాట చెప్పడం ఈ మాట చెప్పాడు అనుకోండి అప్పుడేం తెలుస్తుంది మీకు శ్రీకృష్ణుని యొక్క అంతటి మహిమాన్వితమైన జీవితమే అంత అల్పము కాల కాలంలో కలిసిపోయేది అయితే మనం చేసేటువంటి జీవితాలు చూసేటువంటి ఘటనలు ఇవంతకివి ఇవన్నీ కూడా కాలంలో కలిసిపోయేవే ఆ కాల ప్రవాహంలో ఆ ఫిరుము అలా ప్రవహిస్తుంటే అక్కడ బొమ్మలు కనబడ్డట్టుగా ఆ కాలం అలా ప్రవహిస్తుంటే ఆ మనస్సు అనే సంస్కారాలని మనస్సు అనే ఫిలింలో ఉండే సంస్కారాలను బట్టి మనకి జగత్తు కనబడుతోంది ఇది మిథ్యది దీనికి బిగినింగు ఎండింగు అంతా మిథ్యది అని మనకు అర్థమవుదు కాబట్టి అలా తెలుసుకుని దీనికి పుట్టుక లేదు అనే అర్థం చేసుకోవాలి అది కనబడి కనబడేదానికి పుట్టుకేమిటి ఉందండి కనపడటం ప్రారంభించింది ఓకే టేక్ ఇట్ లైక్ దట్ మాయ జన్మ యుహ్యతే స్మాత్ సతో హి విమానాత్ మాయానిర్మిత హస్త జగజ్జన్మయ్యే నాత జగత్తు యొక్క జన్మ మిథ్య భాషించే తప్ప యథార్థం కాదు అది మాయా ఇప్పుడు మాయ చేత వాడు ఏనుగును చూపిస్తాడు స్టేజ్ మీద మాయానిర్మితస్య హస్త్యాది కార్య మాయావి ఏం చేస్తాడంటే ఏనుగును చూపిస్తాడు ఏనుగుని చూపిస్తాడు ఇప్పుడు వీడు వీడి దగ్గర అదేదో పాత్ర ఉంటుంది ఆ పాత్రను ఇలా ఎలా అంటే ఒక పెద్ద దెయ్యం వచ్చి కన్నానుకుంటున్నాడు ఈ కథ విన్నారా మీరు ఏదో అరేబియన్ నైట్స్ స్టోరీ వాడెవడో ఆ రాక్షసులు వచ్చి నిలబడతాడు ఇప్పుడు ఈ రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఈ పాత్రని రబ్ చేస్తే వచ్చాడు అంటే అర్థం ఏంటండి వాట్ యూ కంక్లూడ్ ఫ్రమ్ దాట్ అది మాయానిర్మితమైన రాక్షసుడు తప్ప యథార్థమైన రాక్షసుడు కాదని మీకు అర్థం కాలేదా లేదా యథార్థం అని కాబట్టి అది పిల్లల మనస్సుకి ఉత్సాహాన్ని కలిగించడం కోసం అలా ఏదో చెప్తారు అంతే కానీ మనకి తెలుస్తుంది ఏమిటని ఇలా రబ్ చేస్తే మాయా రాక్షసులు ఎక్కడి నుంచి వస్తాడు అండి ఇలా ఇలా రబ్ చేస్తే రాక్షసులు వస్తాడా అలాగేమీ అవ్వదు కానీ వచ్చినట్టు మనం అనుకోవడంలో ఏమీ నష్టం ఏం లేదు కొంతసేపు అలా అనుకోవడంలో అదో శోభ పిల్లలు సంతోషిస్తారు సో అదేవిధంగా ఈ మాయా ఏం చేస్తాడంటే ఏనుగుని సృష్టిస్తుంది స్టేజ్ మీద బర్రని ఏనుగుని తీసుకొచ్చి పెడతాడు హస్తీ ఇంకా దాని చుట్టూ మామిటి ఇవి చూపిస్తాడు ఇప్పుడు ఈ కార్యములు ఈ మా హస్తి మొదల హస్తే ఏనుగు ఈ కార్యములు ఇవి యథార్థంగా నిర్మిత నిర్మించబడ్డాయా అంటే ఆ ఏనుగు ఏనుగు యొక్క ఆ జెనెటిక్ కోడ్ ఒకటి పుట్టుకొచ్చి దాన్నేమో అది టెస్ట్ ఇచ్చు బేబీలాగా అక్కడ ఏమైనా నిర్మించి ఒక వాస్తవమైన ఏనుగు అక్కడ పెట్టాడు అది మాయా నిర్మితం వాస్తవంగా లేదు సో కానీ ఈ మాయానిర్మితమైన ఏనుగుకి కారణం ఎవరు మాయావి ఈ ఏనుగు కారణం ఎవడంటే ఏనుగుని ఆడ ఏనుగు తల్లి ఏనుగు అని వెతకడం ప్రారంభించదు అక్కడ తల్లి ఏనుగులు ఏదేమీ లేదు అక్కడ మీరు వెతకాల్సింది తల్లి ఏనుగు కాదు అది మాయా తెలుసుకుని ఈ మాయావి ఎవడని వెతకాలి అసలు అన్వేషణే తప్పండి ఈ అన్వేషణలోనే దోషం ఉంది నేను ఇది పాఠం చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తాను మీకు శనివారం నాడు అక్కడ చెప్తాను పరమానందయ్య శిష్యులు కథ ఒకటి ఆ కథలో ఏమని చెప్తారంటే పరమానందయ్య గారి భార్యకి ఏదో అనారోగ్యం చేస్తే గాడిద గుడ్డు తీసుకొచ్చి ఏదో చేసి ఆ తగ్గుతుందని చెప్తారు అది నిజం అమ్ముకుంటారు వీళ్ళు అనుకుని గాడిది గుడ్డు తీసుకురావడానికి బయలుదేరుతారు గాడిది గుడ్డు వెతుకుతూ ఉంటారు అల్వేషిస్తారు గాడిది గుడ్డు ఉంటుందండి ఉంటుందా ఉండదు గాడిదే మేమల్ దానికి గుడ్డే ఉండదు కానీ వీళ్ళు వెతుకుతారు ఎవడనో అడుగుతారు ఎవండి మాకు గాడిది గుడ్డు కావాలి ఎలా ఉంటుందని అడుగుతారు అడిగితే బొమ్మ గీసిచ్చి ఇలా ఉంటుంది రాని బూడిది గుమ్మిడికాయ ఇలా ఉంటుంది కానీ అంటే వీళ్ళు ఆ కథ నాకు పూర్తిగా తెలీదు నాకు తెలుసున్నది చెప్తున్నాను ఇంకా ఏమైనా గ్యాప్స్ ఉంటే మీరు ఫిలప్ చేసుకోండి సో బూడిది గుమ్మిడికాయ పాదొకటి కనపడుతుంది ఆ పాక మీద ఏదో కనపడుతుంది కనపడితే వీళ్ళు వెళ్ళి అదిగో గాడిది గుడ్డని ఆ పాక ఎక్కి ఆ కాయనికొస్తే ఆ కాయ జరజర దారిపోతుంది ఈ లోపల ఆ కాయ కింద పగిలిపోతుంది సరిగ్గా అదే సమయానికి అక్కడ కుందేలు ఉంటే అది అది పరిగెత్తుకుని వీళ్ళు అనుకుంటారు ఈ గాడిది గుడ్డులో వచ్చి గాడిది వచ్చేసి పారిపోతుందని వెళ్ళి దాలి పట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళ అన్వేషణ అదేమి సఫలమయ్యే అన్వేషణ కాదు ఆ విధంగా వాడు ఏనుగును చూపించాడు స్టేజ్ మీద హస్తి మాయానిర్మితమైన హస్తి అక్కడ ఏమీ లేదు ఊరికే చూపించాడు మాయా వెళ్ళా చూపించాడు మరి ఇంద్రజాలం అంటే అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇది కేరళ ఫారెస్ట్ నుంచి వచ్చిందా లేదా మధ్యప్రదేశ్ ఫారెస్ట్ నుంచి వచ్చిందా దీని తల్లి ఏనుగు ఎక్కడుంది ఇలా మొదలు పెడితే అది ఆ అన్వేషణ వ్యర్థం అండి అలాగే ఈ జగత్తుంది దీన్ని ఎవడు సృష్టించాడు బ్రహ్మదేవుడు సృష్టించాడు ఎక్కడ కూర్చుని సృష్టించాడు ఆయన మరి ఆయన్ని ఎవరు సృష్టించాడు ఇలాగంటే అన్వేషణ మొదలు పెడితే యూ ఎండప్ విత్ ఏ బ్ ఆఫ్ స్టోరీస్ యు డోంట్ ఎండప్ ఎనీవేర్ ఇన్ రియల్ కాబట్టి ముందు ఈ జగత్తు మిత్ అంచేతనే బ్రహ్మదేవుడి జగత్తును సృష్టించేయడని చెప్పిన మంత్రం కూడా ధాతాయథాపూర్వమ కల్పయత అని చెప్పింది అకల్పయత అని చెప్పింది ఆ బ్రహ్మదేవుడు ఈ జగత్తుని కల్పించాడని చెప్పింది కానీ నిజంగా నిర్మించాడని చెప్పలేదు కల్పించాడని చెప్పింది ఏ కాలంలో కల్పించాడో ఆ కాలానికి కల్పము పేరు పెట్టింది పైగా కల్పము అంటే ఏమిటి జగత్తు కల్పించబడే కాలము దానికి కల్పము అని పెట్టండి సరిపడిందండి కాబట్టి జగత్తు యొక్క జన్మ సత్కార్యం నుంచే వస్తుంది ఆ సత్ పరమాత్మ ఎలా అయితే మాయావి నుంచి మాయానిర్మితమైన హస్తి ఆవిర్భవించిందో ఆ పరమాత్మ సత్ దాని నుంచి మాయానిర్మితమైన లేక అజ్ఞానకల్పితమైన జగత్తు ఆవిర్భవించింది ఆ విధంగా జగజ్జన్మ యుజ్యతే నా అసతకారణాత్ అంతేగాని అసద్రూపము అంటే కారణం అనేదే లేదు జగత్ ఎలాగూ లేదు ఇది మిథ్య కనుక కా మాయావి కూడా లేడు మాయా ఎలాగూ లేదు మాయ లేదని చెప్పనక్కర్లేదు అది కనపడేదే కానీ ఉన్నది కానే కాదు మాయావి కూడా లేడు అని అన్నట్లయితే అది అంగీకారం కాదు అయితే మాయావి ఉన్నాడు ఎవడా మాయావి నీవే అమాయావి తత్వమస్సు భాగవతంలో ఒక చక్కటి శ్లోకం ఉంది ప్రత్యక్షేణానుమానేన నిగమే నాత్మ సంవిధ అద్యంతవ దశ్ఞాత్వా నిస్సంగో విచరేదిహ చాలా గొప్ప శ్లోకం ఉద్ధవ గీతలోది ఏకాదశ స్కంధం ఈ జగత్తు ఆది అంతవత్ దీనికి ఆది ఉంది అంతమున్నది అయితే ఏమంటావు అస అది అసత్ ఏది ఆది ఉంది అంతమవుతుందో అది అసత్ ఇప్పుడు నెక్లెస్కి ఆది ఉంది అంతమవుతుంది నెక్లెస్ అసత్ మరి సత్ ఏమిటి బంగారం దానికి ఆది అంతాలు లేవు అదేవిధంగా ఆత్మచైతన్యము ఆది జగత్తు ఆత్మచైతన్యం నుంచి పుడుతుంది ప్రకాశిస్తుంది జగత్తుకి ఆది ఉన్నది జగత్తు అంతమైపోతుంది ఆత్మచైతన్యం మాత్రమే సత్యము జగత్తు అసత్ అని తెలుసుకో దీన్ని తెలుసుకోవడానికి అంత తేలిక కాదు కదా జగత్తు సత్యమనేటువంటి బలమైన సంస్కారాన్ని క్రమంగా న్యూట్రలైజ్ చేసుకుంటూ రావాలి ముఖ్యత భగవతంలో ఆయన ఏమంటాడంటే నీకు హేతువులు కొన్ని టిప్స్ ప్రత్యక్షేణ నువ్వు కంటితో చూసుకో నువ్వు ప్రత్యక్ష ప్రమాణం చేత నువ్వు తెలుసుకోవచ్చు ఈ జగత్తు ఇచ్చా అని ఎలాగా నువ్వు ఏది చూసావో అది లేకుండా పోతుందా లేదా పూర్వం కర్నూలు వెళ్ళేప్పుడు శంషాబాద్ అని ఒక గ్రామం వచ్చేది సింగిల్ లేన్ రోడ్డు ఉండేది శంషాబాద్ అని గ్రామం వచ్చేది ఆ గ్రామం చుట్టూ కొండలు ఉండేవి ఇప్పుడు శంషాబాద్ గ్రామము లేదు కొండలు లేవు గమనించారా మీరు కొండల్ని పిండి చేసేస్తారు లెవెల్ చేసేస్తారని వీరబ్రహ్మంగా చెప్పారట నిజంగా కొండనేది లేకుండా చేసి పారసారు పూర్వం మేము ఎర్రగడ్డ దగ్గర నుంచి అలా అమీర్పేట మీదుగా అమీర్పేట మీదుగా వెళ్తుంటే కొండలు కనపడేవి ఎర్రగడ్డ నుంచి వెళ్తుంటే కొండలు కనపడేవి ఇలా ఓ రాయి మీద ఇంకో రాయి ఎలా నిలబడేవి అబా ఎలా హ్యాంగ్ అవుతోందో అని మేము ఆనందపడి చూసి వాళ్ళం ఇవి కొండలు ఎప్పుడు చూపించండి లేవు లేవెల్ చేసి పరిస్థితి తర్వాత నాకు తెలిసిన నాగార్జున హిల్స్ అని ఒక కొండ కొండలు లెవెల్ చేసి పారేశారు లెవెల్ చేసేసి రాళ్ళు పగలు కొట్టేసి బిల్డింగులు కట్టి పారేశారు తర్వాత మాసాబ్ ట్యాంక్ ఎక్కడుంది వెర్ ఇస్ ట్యాంక్ వెర్ ఇస్ నో ట్యాంక్ కాబట్టి కాలే రాజులు కలుగవే అనే పద్యమే వెళ్ళారు మీరు వర్ ఏరీ ఎక్కడున్నారు కొండలు ఇవి ఏమయ్యా తర్వాత ఒకప్పుడు నది సరస్వతీ నది ఉండే ఇప్పుడు ఎక్కడుంది లేదు ఎడాని మిగిలింది గంగానది కూడా వీళ్ళు డ్యాములు కట్టిస్తున్నారు ఇంకా గంగానది ఉండదని మధ్యన చాలా గొడవ పెడుతున్నారు రాబోయే యాభై సంవత్సరాల్లో గంగానది ఉండదు ఎందుకని అది ఏ గ్లేషియర్స్ నుంచి పుట్టిందో ఆ గ్లేషియర్స్ లేవు గ్లేషియర్సే లేకుండా పోయాయండి మనం మన జీవితకాలంలోనే గ్లేషియర్స్ లేకుండా పోయాయి కాబట్టి మీ ముందు ఇప్పుడు నెహ్రూ గారు వెళ్ళి ఇందిరాగాంధీ వే ఎన్టీ రామారావు గారు ఎక్కడున్నారు పెద్ద వెలుగు వెలిగారు కదా ఎరి సో ఈ రకంగా చూసుకో నువ్వు నీ అనుభవ ప్రత్యక్షానుభవం చూసుకో చూసుకుంటే ఇదంతా కనపడేది హుళక్కి తప్ప హూష్కాకి అయిపోతుంది వాస్తవంగా ఏది మిగలదు ఇదంతా మిథ్య అని తెలుసుకో అనుమానైనా అనుమానం చేయి ఈ భూగోళము మిగలదు ఈ జగత్త మిగలదు ఎందువల్ల సవయవము గనుక అనేక అవయవముల కలయిక గనుక ఇలాగా ఘటవత ఘటన సవయవం పగిలిపోతుందా లేదా అలాగే ఈ భూగోళము ఈ జగత్తు కూడా సవయవం గనుక ఇది లేకుండా పోతుంది ఇది నిత్యం కాదు నిగమము అంటే వేదం నేహనా నాస్తికించనా అని వేదం అనేక వాక్యాలు చెప్తున్నాయి ఆత్మ సంవిధ ఆత్మానుభూతి మీరు ధ్యానంలో ఉన్నప్పుడు మనసు యొక్క చలనం లేనప్పుడు జగత్తు యొక్క అనుభవము భేదము యొక్క అనుభవం ఉందా లేదు దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు జగత్తు కనబడేదే కానీ వాస్తవంగా లేదని అయితే ఏమంటావా జగత్ ఆద్యంతవత్ అసత్ జ్ఞాత్వ తెలుసుకో ఆ విషయాన్ని జగత్తు ఆది అంతములు కలది అసత్ తెలుసుకో తెలుసుకుని ఏం చేయమంటావు నిస్సంగ విచరేత్ ఇహ ఈ లోకంలోనే నువ్వు నడిపించు సినిమాచ్చని తెలుసుకున్నావు ఇంకా గంట సినిమా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం ఏం పర్లేదు కూర్చుని ఎంజాయ్ చేయి నిస్సంగంగా మాత్రం ఉండవు దాంతో ఐడెంటిఫై అవ్వద్దు సినిమాని ఎలా ఎంజాయ్ చేయగలుగుతాం బికాస్ అక్కడ అసంగంగా ఉంటాం సినిమాలో ఉన్న సుఖం సుఖము దుఃఖం దుఃఖము సినిమాలో ఉన్న శృంగారం శృంగారము కరుణం కరుణము మనకి తెలుస్తూ ఉంటుందండి ఎంజాయ్ చేయగలుగుతాం అదే జీవితంలో అయితే ఎంజాయ్ చేయలేం సఫర్ అవుతాం ఎందుకని అసంగమం అనేది మనకి చేతకాక కాబట్టి ఈ జగత్తుని అసత్తని తెలుసుకో నిత్యాన్ని తెలుసుకుని నిస్సంగంగా అంటే ఇది నాది అని దేని గురించి నువ్వు అనుకోద్దు ఏ రూపములైతే కనబడుతున్నాయో ఇవి ఇలా ఉండాలి అని ఎప్పుడూ కూడా కలలో కూడా కోరుకోవద్దు ఈ రూపం ఇలా నిలిచిపోవాలి అని కళలో కూడా కోరుకోవద్దు ఎందుకంటే ఆ కోరికే దుఃఖానికి హేతు అవుతుంది కాబట్టి ఈ విధంగా తెలుసుకుని అసంగంగా సంచరిస్తే సరపడు ఒకటి జీవన్ముక్తుడవుతాడు అని చెప్పారు కాబట్టి జగత్తు యొక్క జగత్తు మిథ్యా మాయా రూపం తప్ప దానికి జన్మ అనేది యథార్థంగా కుదరదు నూ తత్వత ఏవా ఆత్మనుంచి జగత్తు ప్రకటమైంది మాయయా అని చెప్పొచ్చే కదా తత్వము యథార్థముగానే జగత్తు ప్రకటమైనది అని చెప్పడానికి వీలు లేదు ఇప్పుడు జగత్తు పరిణామ కార్యం కాదు పరిణామం వల్ల వచ్చిన ట్రాన్స్ఫర్మేషనల్గా వచ్చింది కాదు అపారిషనల్గా వచ్చిందే అపిరెన్స్ మాత్రమే సో ఈ జగత్తు మన అజ్ఞానం చేత భాషిస్తోంది ఉండి భాషించట్లేదు అది సినిమాలుగా కాబట్టి అది వివర్తమే తప్ప యథార్థముగా పుట్టింది కాదు నతు తత్వత ఏవ ఆత్మనో జన్మ ఆ పరమాత్మ నుండి ఈ జగత్తు యథార్థంగానే పుట్టేసింది అని అనుకోరాదు ఇప్పుడు మీరు గమనించండి ఇది చూసి నేను ఆనందిస్తున్నాను అని వీడు అన్నాడు నేను భోక్త ఇది దేన్ని చూసి మీరు ఆనందించారో అది భోగ్యము ఏమండి ఇప్పుడు మీరు స్థూలంగా చూసినట్లయితే భోక్త వేరే భోగ్యం వేరే భేదము భేదము అంటే అది సత్యం కూడాను అది అది సత్యంగా ఉంటే ఇది వీడు సత్యంగా ఉంటేనే భేదం ఉంటుంది కదా కాబట్టి భేదము సత్యమే జగత్తు భోగ్యము సత్యమే భోక్త అసత్యమే అని మీకు అనిపిస్తుంది స్థూలంగా చూస్తే దీన్ని కొంచెం మీరు సూక్ష్మంగా ఆలోచించండి మీరు సూక్ష్మంగా విచారించండి ఎలాగా ఇప్పుడు లడ్డూ ఉంది ట్లో వేసుకున్నారు భోగానుభవం కలిగింది కావండి నిజానికి ఈ దేహము భోక్త కానే కాదు ఎందుకంటే దేహమును లడ్డు రెండూ జడాలే లడ్డూ ఏ పంచభూతముల కార్యమో ఈ దేహం కూడా పంచభూతాల కార్యమే కాబట్టి దేహాన్ని లడ్డూ భోగించింది అంటే తప్పో లడ్డూని దేహము భోగించింది అంటే కూడా అంతే తప్పు కదండి కాబట్టి లూని దేహం భోగించలేదు లడ్డూ వల్ల వచ్చిన రుచిని నేను అనుభవించా అంతే కదండి లడ్డూను దేహము రెండు ఫిజికలే ఆ ఫిజికల్ ఈ ఫిజికల్ కలిసి ఫిజికల్ ఫిజికలే దాని గురించి మీరు విచారించాల్సింది లేదు లడ్డూ నుంచి వచ్చిన మధురమైన రసాన్ని నేను భోగించాను ఓకే ఈ మధురమైన రసము ఆ మాధుర్యము అనుభవము అది జ్ఞానరూపమా కదా జ్ఞానరూపమా జడమా అది జ్ఞానరూపం నేను ఈ భోగించిన భోక్త నేను ఇది జ్ఞానరూపమా జడమా జ్ఞానరూపము అంటే ఒక జ్ఞానము యొక్క ఒక రూపము మరి జ్ఞానము యొక్క రూపాన్ని భోగించిందనమాట ఇప్పుడు రెండు జ్ఞానరూపాలు ఉన్నాయా లేక ఒకే జ్ఞానమునందు రెండు రూపములు భావన చేయబడ్డాయా ఒకే జ్ఞానమునందు రెండు రూపములు భాషించే ఆ ఒకే జ్ఞానము పరిణామం చెంది పాలు పెరిగైనట్టుగా రెండు భోక్తా భోగ్యం వచ్చేయా లేక ఒకే జ్ఞానమునందు భోక్తా భోగ్యం భాషించేయా ఏది మీరు చెప్పండి అనుభవం ఎలా ఉంది ఒకే భో ఎట్టి పరిణామములు ఏమి వికారములు ఏమీ లేకుండగా కేవలము భోక్తా భోగ్యాన్నవి ఆ జ్ఞానము యొక్క వికారము ఆ జ్ఞానము ఆనందము कबटी आनंदांश विवर्तमुनके भोक्त भोग्यमुन पेर